నమస్కారం శ్రీ శివాయరవే నమ భీతిమశేషి స్మృతి మతిమతీవ శని సర్వోపకారణాయ సుధార్ద్ర చిత్త పరమ పవిత్రమైన శ్రీనాథ మహాకవి రచించిన హరవిలాస మహాకావ్యంలో దుర్వాసో మహర్షి శాపానికి తుంగురుడు గురయ్యాడని క్రితం కథాంశంలో మనం చెప్పుకున్నాం ఆ తుంగురుడు ఈ దుర్వాసు నమస్కారం చేసి అయ్యా మీరింతటి గొప్పవారు అని అష్టాంగ నమస్కారం చేసినటువంటి సందర్భంలో తన విన్నపాడి చితి ఇది నాకు అందమైనటువంటిది అందులోను లేడీ పిల్లలు ఇంకా చాలా అందంగా ఉంటాయి పచ్చి పిల్లలు గనక ఎంత ముద్దుగా ఉంటారో లేడీ పిల్లలు కూడా అంత అందంగా ఉంటాయి ఆ లేడీ పిల్లలకి మీరు కవుల తోడ చాలా దయతోటి యస్థానం దగ్గర ఉండి మీరు తినిపిస్తూ ఉంటే అది చూసి నాకెంతో ముత్తటేసింది ఆ ముత్తటేసి నేను కేవలం ఇప్పుడు ఎవరైనా కరతాళ ధ్వనులు అంటారు కరతాళ అంటే అంటే కర అంటే చెయ్యి తాళము అంటే తాళముగా వేసేటువంటి ధ్వనులు అంటే ఇలా వేస్తాం కాబట్టి దాన్ని కరతాళ అంటారు ఆ రకంగానే నేను కూడా ఆపుకోలేక ఈ చిట్ట అంటే ఈ చిట్క వేశానయ్యా ఇది పొరపాటైపోయింది అది నాకు చెత్త అయ్యే నా ప్రాణం మీదకి అది తీసుకొచ్చింది ఈ శాపాన్ని తెచ్చింది నీ వచ్చినంబు అమోఘంబు సరే ఇప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు మీరు మనుష్య జన్మ ఎత్తు అని అన్నారు ఇక తప్పదు నీ వచ్చే అమోఘంబు ఇక తిరుగులేదు కాని నాకు మర్తప్ప అవస్య భోగ్యంబుగా పురాకృత ఫలంబు అనుభవింపక బట్ ప్రతి వాళ్ళకి కూడా అవశ్యం అనుభవత్యం ప్రారంధం పెద్దవాళ్ళు చెప్పారు ఎంతటి వాళ్ళైనా ప్రారంధం అన్ని తప్పించుకోలేరు బట్ పురాకృత కర్మ ఫలం ఏదైతే ఉందో ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరి చే తప్పదన్నా అని పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి ఎంతటి వారైనా కర్మ ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే కర్మల్లోనూ ప్రారబ్ధ కర్మ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆగామి సంచితం ప్రారంధం అంటే ఈ మూడు కర్మల్లోనూ మిగతా రెండు కర్మలు భగవంతుడి కరుణ చేత తగ్గించుకునేటువంటి వీలు ఉందేమో కాని ప్రారంధ కర్మని మాత్రం తప్పించుకునేటువంటి వీలు లేదు కాబట్టి అది అవశ్యం అనుభవం అనుభవించి చేరవలసిందే నా అపరామనుకోవద్దు మహర్షి చేసింది చాలా చిన్న అపరాధం పెద్దదేంకాదు ఆపుకోలేదు చిటికేసాను దీనికింతగా శివభక్త గృహం గుణ జన్మించినట్లుగా అనుగ్రహించి సరే అలాగూ మనుష్య జన్మ ఎత్తమన్నారు ఎత్తుతాను చిన్న అవకాశం నాకు ఇవ్వండి మనుష్యులుగా అంటే మామూలు మనిషిగా నన్ను పుట్టనివ్వకండి శివభక్తులలో నన్ను పుట్టనివ్వండి అంటే శివుడి ఎందు అభిమానం ఏ గృహస్థి ఉంటుందో ఆ గృహస్థి కొడుకుగా నన్ను పుట్టేటట్లు చేయండి అలా చేసి నా శాప అంతంబు కృతపేయండి అలా చేసి నెమ్మదిగా నా శాపాన్ని మీరు తగ్గించవలసింది శాపం యొక్క చివరిని నాకు దయచేయవలసింది అని ఆ తుంగుడు పూర్వాస్త మహర్షిని ప్రార్థిస్తే ఈ కృపాది పారిద పదవి కలుగున దాకా ఇంట్లో పుడతాను కొంతకాలం మత్స్యలోకంలో ఉంటాను మానవలోకంలో ఉంటాను మళ్ళీ నీ దయా విశేషం చేత ఆ మానవ జన్మ అయిపోయి మళ్ళీ ఈ గంధర్వ జన్మలోకి నేను వస్తాను కానీ ఆ లోపల నాకొక చిన్న విజ్ఞప్తి ఉంది అది అప్పటి దాకా మార్య నా భార్య నీకును కోడలు చూడండి ఎంత మనస్సులోకి నాటుకునేటట్లుగా కొందరు మాట్లాడతారు ఎంత బాగా మాట్లాడుతున్నటువంటి తుంగుడు నేను నీ మాట ప్రకారం మానవ జన్మ ఎత్తుతాను శివభక్తులు ఇళ్లలో పుడతాను కానీ అప్పటిదాకా మీరు దయచేసి నా భార్య నీకు కోడలు అంటే నేను నీ కొడుకు వరకు అవుతాను కాబట్టి ఈమె నీకు కోడలు ఈమెరేం చేయాలంటే నీ పాదచర్య చేసు నీ ఆశ్చర్యం ఉండగలయది అప్పటిదాకా నా భార్యని దయచేసి నీ ఆశ్రమంలో ఉంచుకోవలసింది కాబట్టి ఆ యొక్క వరాన్ని నాకు అనుగ్రహించవలసింది అని తుంగురుడు ప్రార్థిస్తే దాక్షిణ్యంబు వహించి మహర్షి ఆయనకి దయస్ అంటే ఉత్తమస్య క్షణం కోపం అన్నారు అంటే ఉత్తముడికి కోపం ఎంతసేపు ఉంటుందట అంటే క్షణకాలం క్షణకాలం అంటే ఏంటండి ఇలా రెప్పలు ఇలా అంటే క్షణం అలాగే అధముడికి ఇక జీవిత పర్యంతం ఆ కోపం ఉంటుంది కాబట్టి మనం ఉత్తములుగా ఉండాలో అధములుగా ఉండాలో ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి అందరికీ కోపాలు వస్తాయి కానీ మంచివాడికి వచ్చిన కోపం క్షణకాలం పాటే ఉంటుంది ఈ దుర్వాసుడు అటువంటి వాడు కాబట్టి వెంటనే ఆయనకి దయ ఆ విరూపాక్ష దివ్యాంశ సంభవం ఉండగు దుర్వాసుడు ఆ విరూపాక్ష అక్షాలు అంటే కన్నులు విరూపమైనటువంటి అందరికి రెండు కళ్ళుంటే ఆ మహానుభావుడికి మూడు కళ్ళు ఉండకూడనటువంటి చోడక అందుంది ఆ మహానుభావుడి శివుడికి కాబట్టి ఆ విరూపాక్షుడి యొక్క అంశచేత అత్రికి అనసూయకి పుట్టినటువంటి ఆ దుర్వాసో మహర్షి రాదగిన ఇంతటి తప్పు గుణం గుణం ఎగులు వండిన ఏమి నీ ముద్దయ నాదు కోడలు ఇత ముందట నావన్ను నిర్రేలు కొన్న గటి నీవు దుర్వాస మహర్షి అంటున్నాడు మహాత్ములు గట పాపం ముందేదో ఒక మాట అనేస్తారు పాపం కాని వెంటనే అరే పాపం నువ్వు తప్పు చేసావునన్నా నేనే ఆపుకోలేకనేసి అంద్రా చూడండి అలాంటి మాటే అంటున్నాడు దుర్వాసవ మహర్షి ఈ దురవస్థ రాదగిన హాయిగా గంధర్వ లోకంలో చెమటలు పట్టకుండా మంచి సువాసనలు వెదల్లుతున్న శరీరాలతోటి భోగభాగ్యాలతోటి విమానాల మీద షికారులు చేయవలసినటువంటి నీకు ఈ మానవ జన్మ ఎత్త దురవస్థ రాజగునే అంత తప్పేం చేశావునన్న నిజానికి పాపం నువ్వేం చెయ్యలేదు కానీ నేనే ఆపుకోలేక నీకు శాపం ఇచ్చాను గుణం యుగులుందిననేమిణం యుగులు నొందిననేమి సరే ఏం చేస్తాం పొద్దుగుణం అంటే కొన్ని పొద్దుగుణాలు ఉంటాయి అంటే ఏంటి నిద్ర మేలుకున్నటువంటి క్షణాలు వాటిని పొద్దుగుణాలు అంటారు ఆ పొద్దుగుణాల్లో వచ్చినటువంటి బాధ మళ్ళీ వెంటనే తగ్గిపోయేటట్లుగా నిద్ర నుంచి మేలుకున్నట్టుగా అంటే నిద్ర నుంచి మేలుకుంటా బాధ మళ్ళీ నిద్ర మేలుకున్నట్టుగా అంటే ఏదో ఒక రోజు చాలా తక్కువ కాలంలో నీకు ఈ శాప విముక్తి అయిపోతుంది అంటే ఒక రోజులు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కాలం చాలా తక్కువగా నీకు శాప విముక్తి కలుగుతుంది అని దూర్వాసుడు ఆశ్వాసిస్తున్నాడు సరే ఆ రకంగా నీకు శాపం చాలా తొందరలోనే నెరవేరిపోతుంది మళ్లీ నువ్వు మానవ జన్మ వీడి ఈ గంధర్వ జన్మలోకి వస్తావు నువ్వు చెప్పినట్లుగానే నీ భార్య అప్పటిదాకా నా ఆశ్రమంలోనే ఉంటుంది నీవు క్రమ్మరి మళ్ళీ తప్పనిసరిగా ఈ జన్మ నెత్తి గంధర్వ జన్మ నెత్తి వస్తావు అప్పటిదాకా అని అన్నాడు అనియే ఆ రకంగా వెంటనే ఈ దుర్వాసో మహర్షి యొక్క ఆ తుంగురుడు దుర్వాసు చేరంగులు ప్రేరేప మహాత్ముల యొక్క శాపాలు శాపము అంటే ఏంటంటే చిట్టు అంటే ఇప్పుడు మానవుల్లో కొంతమందికి నాలుగున్న సరస్వతి తాండవిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు తిట్టున కొన్ని నెరవేరుతూ ఉంటాయి అప్పట్లో శక్తి సంపన్నులు కాబట్టి శివాంశ సంభూతుడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ శాప అక్షరాలన్నీ కూడా వెంటనే ప్రేరేపించగా తక్షణంబా వెంటనే జంబూ ద్వీపంబున ద్రవిడ భూమండల మండలా పంపాతరంగిణి ప్రవాహ నదీ మాతృకాయమానం ప్రముఖ బహుధి అండి ఏమిటండి ఆ మంచి ప్రదేశం అంటే కాంచీపురం విష్ణు కంచి శివ కంచి అంటారు తమిళనాట అటువంటి ప్రదేశండి ఆ ప్రదేశాన్ని ఇక్కడ శ్రీనాథ మహర్షి వర్ణిస్తున్నాడు ఆ కాంచీ నగరాన్ని వర్ణిస్తున్నాడు అది ఎటువంటిదిగా అంటే జంబూ ద్వీపం మనం ఉండేటువంటి ఈ ద్వీపాన్ని జంబూ ద్వీపం అంటారు జంబూ ద్వీపే అని సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ జంబూ తిలకం లాంటిది అంటే చాలా శ్రేష్టమైనటువంటి ఆ కాంచీ నగరంలో అది ఎటువంటిదిగా అంటే వరదరాజాభిధాన వైకుంఠ విహార ప్రదేశమును ఆ కాంచీ ప్రదేశంలో ఆ కంచిలో విష్ణు మూర్తి తిరుగుతుంటాడు వరదరాజు రూపంలో అలాగే కామాక్షి కౌతుకాదారంభును అమ్మవారు కామాక్షి కూడా అక్కడ వెలిసి ఉంది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం అలాగే ఏకాంబ్రనాథుడు శివుడికి కంచిలో ఉన్నటువంటి పేరేంటంటే ఏకాంబ్రనాథుడు అంటారు ఏకాంబ్రనాథుడంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసినటువంటి స్వామి ఏక ఆంబ్రనాథ అంటే ఒకే మామిడి చెట్టు కింద వెలిసినటువంటి స్వామి పాల్గొన పౌర్ణమి నాడుట ఇప్పటికి హోలీ పండుగ నాడు పెద్దవాళ్లు ఈ కత్ చెప్తూ ఉంటారు పాల్గొన పౌర్ణమి నాడు ఒకరోజు ఏదో సరసాలాడుతూ శివుడి యొక్క కళ్ళు పార్వతీదేవి మూసిందట మూస్తే పాపం ఆయన కొంచెం అలిగినట్టుగా ఇవన్నీ ఆయన కదండి ఒకసారి అలిగినట్టుగా నటిచ్చేట శివుడు అప్పుడు పార్వతీదేవి కాంచీపురంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో మామిడి చెట్టు అంటే ఇప్పుడు మామిడి చెట్టు అవశేషాలు ఉన్నాయి అక్కడ ఇప్పటికి దాని గుర్తు మనకు చూపిస్తారు ఆ మామిడి చెట్టు కింద తపస్సు చేసుకోవటానికి వచ్చిందట అప్పుడు మళ్లీ శివుడు ఆ తపస్సు చేసుకుంటున్న పార్వతదేవి దగ్గరికి వచ్చి ఆమెను మెచ్చుకొని ఆవిడ అలక తీర్చాట అక్కడే ఉండటానికి సమ్మతించాట మామిడి చెట్టు రూపంలో ఆ కాంచీపురంలో ఉన్నటువంటి ఆ మామిడి చెట్టు రూపంలో ఉన్నటువంటి ఆ శివుడికి ఏకామ్రనాథుడు అని అప్పటి నుంచి పేరొచ్చింది అందుకని పాల్గొన పౌర్ణమి నాడు ఇప్పటికీ కూడా ఆమ్ర పుష్ప భక్షణం చేస్తుంటారు అంటే ఈ మామిడి పూత చిగురు అది కనుక తింటూ ఉంటే ఎటువంటి రోగాలు రావని చెప్పి పెద్దవాళ్లు నమ్ముతూ ఉంటారు పౌర్ణమి కోలి అంటుంటాం చూడండి అందుకే పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్తారు ఎందుకంటే కాంచీపురంలో వాయువ్యం వైపు శివ ఉంది ఆగ్నేయం వైపు విష్ణు ఉంది అక్కడ చెట్లని శివుడుగా పరిగణించేటువంటి ఒక పవిత్రమైనటువంటి సంస్కృతి మనకు చూడండి ఎంత గొప్ప విశేషము చెట్లను నరకద్దు నరకద్దు అని చెప్పి అధునాతన కాలంలో చెట్లు పెంచండి చెప్తున్నాం దాని ఫలితం ఇప్పుడు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం మన చేజేతులారా చెట్లు నరికేసేసి వేడిని కొని తెచ్చుకొని బాధలు పెడుతున్నాం వేదం చెప్పిందండి నమ్మకం చమకంలో హరి అంటే శివుడు చెట్ల రూపంలో ఉన్నాడు రాయను అంటే ఆకుపచ్చని జుట్టు కలవాడు శివుడు హరి కేసేభ్య అంటే ఆకుపచ్చని జుట్టు అంటే ఏంటండి ఆకులు అంటే వృక్షాలు ఆకృతే పరమ శివుడు అని చెప్పింది ఆ వేదం మరి అటువంటి వేదంలో చెప్పినటువంటి విషయం మనం మర్చిపోయి చెట్లని హింసించి చెట్లను నరికి అవసరానికి మించి నానా బాధలు పెడుతున్నాం కాబట్టి చెట్లని కూడా శివునిగా చూడమని ప్రబోధించినటువంటి గొప్ప వేద వాక్యం కూడా మనకి శిరోధార్యంగా ఉండాలి ఎవరైతే నమ్మక చమకాలు చదువుతున్నారో అందులో ఉన్న భావాన్ని గ్రహించి కొంతమటుకు తప్పదు కానీ అవసరానికి మించి మాత్రం చెట్లను నరికేసేటువంటి పని చేయకూడదు అది శివత్వ మనం భావించి వాటిని ఆరాధించేటువంటి సంస్కృతిని మనం అలవర్చుకోవాలి అని వేదంలో చెప్పబడింది అటువంటి ఆ ఏకాంబ్రేశ్వరుడు ఉన్నటువంటి ఆ కాంచీ నగరంలో ఈ తుంగురుడు మానవ జన్మ ఇచ్చాడు మణిక ఉద్భవించి మణిక్ అంటే వైశ్యులు చెట్లను ఎవరైతే అంటామో వాళ్ళ యొక్క వంశంలో పుట్టాడు చిరుతొండను పేర వైశ్య కులము పూజించు ఎనం ప్రమదము తాత్పర్యము భక్తియం కలిగి నిర్మాత సరే ఈ చిరుతొండడు అనేటువంటి పేరుతోటి మానవ జన్మనిస్తాడు తుంబురుడు చిరు అంటే చిన్న తొండు అంటే సేవ అంటే నంది అంటే పురుషోత్తముడు అంటే శ్రేష్టమైనటువంటి తపస్సు చేసేటువంటి వాడిని చిరుతొండ నంది అంటారు చక్కటి పేరు పెట్టారు చూడండి చిరుతొండ నంది అనేటువంటి శ్రేష్టమైన తపస్సు చేసేవాడు అంటే ఆయన ఉంటుంది కొంతమందికి నామసార్థక్యం ఉంటుంది నామసార్ధక్యం అంటే దాని పరికర అలంకారము అంటారు అంటే గంగాధరుడు మిమ్మల్ని చల్లగా చూసుగాక అంటే మెచ్చిన గంగా చల్లగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నిన్ను చల్లగా చూస్తాడు అని చెప్పటం అనమాట పేరులోనే చమత్కారం ఆ రకంగానే చిరుతొండ నంది అంటే చక్కగా శ్రేష్టమైనటువంటి తపస్సు చేసేవాడు ఆ పేరు పెట్టారు ఆయనకి చిరుతొండ నంది అని ఆయన పుట్టిన వెంటనే ఆ వైశ్య కులముత్యమున కులానికి ఒక్కడుంటే చాలు మంచేనా చెడేనా వారి వల్ల అటేడు తరాలు ఇటేడు తరాలు చాలా సంతోషిస్తూ ఉంటాయి కాబట్టి వైశ్య కులం అంతా కూడా వీడు పుట్టుక వల్ల గొప్పతనాన్ని పొందింపుట ఆ కరకంఠం పరుణాంబు శేఖరునుకాలమును పూజించు భారతదేశ మణిమకుటం కాశ్మీరం శివసూత్రావిర్భావస్థానం కాశ్మీరం శివాద్వైతమో కాశ్ీరం ఆ శివా సిద్ధాంత మకుట ప్రాయుడు ఉత్మదేవుడు కాశ్మీర శివయేగీ ఉత్తమ దేవుని భక్తిరక ప్రవాహం శివ స్తోత్రం కాశ్మీర శైవ వేదం శివ స్తోత్రం తెలుగు ఆధ్యాత్మిక ఛానళ్లలో తొలిసారి ప్రవహిస్తున్న కాశ్మీర శైవ భావ ఛేరి బ్రహ్మశ్రీ ఇంద్రకంటి గోపాలకృష్ణ మధుర ప్రవచన ధార ఉత్వ శివ స్తోత్రావళి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటలకు సాయి ఆ కరకంఠం తరుణాంధుశేఖరు షక్కలమును పూజించు వాడు షక్కలు శివుణ్ణి ఆరు కాలాల్లోనూ పూజ చేయాల అంటే మనకు ఉన్నటువంటి ఈ ఉద్యోగ అవసరాలు వీటి కనీసం ఏ ఒక కాలంలో అయినా పూజ చేసే సంతోషమే కానీ కాలంలో షట్కాలలోనూ పూజ చేసేవారు షత్కాలం షట్ అంటే ఆరండి ప్రాతకాలము సంగమకాలము మధ్యాహ్నము అపరాహము సాయాన్నము తర్వాత ప్రదోషం ఆరు కాలాలు అంటే ఉదయం నుంచి మళ్ళీ సాయంకాలం రాత్రి చీకట పడేంత వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాల్ని ఆరు కాలాలు ఈ ఆరు కాలాల్లోనూ శివుణ్ణి పూజ చేయాలి మరి మనకు తీరికి చిక్కట్లేదండి శివు పూజలా ఎలా చేస్తామండి పూజలు వేయలేకపోతున్నాను అభిషేకాలు చేయలేకపోతున్నానంటే పెద్దవాళ్ళు చాలా సులువు సూత్రం చెప్పారు ఈ ఆరు కాలాల్లోనూ నీవెక్కడున్నా మనస్సులో శివ అనుకో ఆరు కాలాల్లోనూ పూజ చేసిన ఫలితం వస్తుంది పైకి వినిపించకుండా నీ మనస్సులో అనుకో ఆరు కాలాల్లోనూ అనుకోవాలట అలా అనుకుంటే చట్టాల పూజకి ఆ పరమశివుడు చాలా సంతోషిస్తాట ఈ చిరుతొండ నంది కూడా ఆ ప్రకారంగానే చిన్నప్పటి నుంచి షట్కాలములందు కూడా చక్కగా శివ పూజ చేస్తున్నాడు ఎందరూ భక్తులు వేదినం ప్రమదము తాత్పర్యము భక్తియం గర్వం కలిగిలు కావించు నిరాళతం ఇంకా వీళ్ళు ఉండేటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఎవరైనా శివభక్తులు వచ్చి చిరుతొండ నంది పని చేసి పెట్టవా మనంటే ఆలస్యం లేదు అలాగండి వెంటనే వెంటనే మీకు పని చేసి పెడతాను అంటే చాలా మృదువుగా మాట్లాడేవాడు వాళ్ళ పని చేయటానికి ఎటువంటి ఆలస్యము చేసేవాడు కాదు వెంటనే చేయటానికి ప్రయత్నించేవాడు అదృష్టవశాత్తు ఐశ్వర్యం కలిగినటువంటి కుటుంబంలో పుట్టాడు కాబట్టి ధనం కూడా బాగా ఉంది కాబట్టి ఎవరు ఏది అడిగినా సహాయం చేసేవాడు ఎటువంటి ఆలస్యమూ చేసేటువంటి వాడు కాదు అందులోనూ శివభక్తులంటే ఈ చిరుతండ చాలా ఆసక్తి ఉండేది చాలా అనురాగం వారి ప్రదర్శించేటువంటి వాడు వాళ్ళకి చెప్పటమే కాదు తాను కూడా ఈ ఆరు చక్కగా చోకూజ చేసుకుంటూ ఉండేవాడు అతని పురంధ్రి తిరువెంగనాచిబుని భార్య అప్సరో సరే ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది ఈయన భార్యని దుర్వాసో మహర్షి ఆశ్రమంలో ఉంచి వచ్చాడు అని మనం చెప్పుకున్నాం కాని ఆవిడ కూడా అట పరమశివుని యొక్క అనేటువంటి పేరు మీద పుట్టిందట ఈ చిరుదండనన్ని క్రమేసి పెద్దవాడయ్యాడు ఈ తిరువెంగనాశి పెద్దయింది వాళ్ళిద్దరికి కూడా శివానుగ్రహం వల్ల వివాహం జరిగింది నిజాంశంబున కాంచీ నగరం బున కౌశిక గోత్రంబున అవతరించి చిరుతండీకి భార్య అయి పూజ చేసేవారు అలాగే జంగమార్చన సన్యాసుల్ని కూడా అర్చన చేస్తూ ఉండేవారు కంచిలో ఏడు వాడలు కలసి ప్రకృతి బంధువులు సంబంధ బంధులునై పాడి పంటలు ఆ కాలంలో ఉత్తమ వనిజుల కింద అంటే చక్కటి వర్తకుల కింద చక్కటి వైశ్యుల కింద ఆ చిరుతండ నంది అతని భార్య చిరు చక్కగా కాలం ఏడు వాడలు కలిసి ఉండరు అంటే ఆ ఇళ్ళ వరస అంటే ఎవరికన్నా ఏదన్నా చిన్న అవసరం వచ్చిందనుకోండి ఆ వాడలో ఆ అంటే ఇప్పుడు మనం కాలనీ చెప్పుకుంటున్నామో పూర్వకాలంలో వాడలు కాబట్టి ఆ ఏడు వాడల్లో కలిసి ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా చిన్న పని అని చెప్తే ఈ చిరుతండ ఇంటి నుంచి ఆ అవసరం వెళ్లిపోయేది అరే మన చిరుతండ నంబి మనకేం పర్వాలేదు మన అవసరాలు తీరిపోయినట్టేరా అని అందరూ చెప్పుకోగలిగినటువంటి ఉత్తమ స్థాయిలో ఆ దంపతులు ఉండేవారు ప్రకృతి బంధులు వీళ్ళకి బంధులు ఎవరంటే బంధువులు అంటే బంధువులు ప్రకృతి బంధువులు ప్రకృతి అంటే సహజంగానే వీళ్ళు బంధువులు మనకి సహజ బంధువులుంటారు ఆ మామూలుగా తెచ్చి బంధువులు ఉంటారు సహజ బంధువులు అంటే అనేటువంటి విశేషణం వాడుతున్నాడు అలాగే సంబంధ బంధునై లోకంలో మానవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అంటే వాడప్పుడు లోకంలో ఎలా మనగలడంటే లోకంలో అందరి చేత కీర్తి ఎలా పొందగలడంటే సంబంధ బాంధవ్యాలు నడుపుకోవాలి నన్ను ముట్టుకోకు అన్న ప్రకారంగా ఏ ఒక్క వ్యక్తి ఉంటే సమాజం నడవదు వాడు సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవాలి అంటే చిరునవ్వుతోటి ఎంతటి వాడినైనా సరే అలకరించడం నేర్చుకోవాలి తద్వారా సంబంధాలు ఏర్పడతాయి ఒక్కొక్క వ్యక్తి దగ్గర సంబంధాలు ఏర్పడతాయి మంచి సంబంధాలు ఏర్పడతాయి ఎందుకంటే మనం పోయేటప్పుడు కూడా నలుగురు మనకి కావాలి మనం కలిసి బతుకుతున్నప్పుడు కూడా నలుగురు మనకి కావాలి నలుగురిని కాదనుకొని ఏ ఒక్క వ్యక్తి సమాజంలో బతకలేడు నలుగురి చేత మంచి అనిపించుకోవాలి పెద్దవాళ్ళు చెప్తారు మనం పోయిన తర్వాత ఎంత పుణ్య కార్యక్రమాలు చేసుకున్నా వాడి స్వర్గంలో ఉన్నా ఎంతకాలం అట్టే పెడతారంటే భూమిలో వాడికి మంచి పేరు ఎంత ఉందో అంతకాలం మాత్రమే వాడిని అట్టే పెడతారట కాబట్టి ఆ మంచి పేరుని మనం లోకంలో నిలుపుకోవటానికి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకోవాలి ఈ చిరుకొండ నంది దంపతులు ఆ రకంగా వైభవ ప్రభావాలు కలిసి ఉన్నప్పటికీ ఎంత వైభవం ఉన్నప్పటికీ అందరితోటి సత్సంబంధాలు మంచి బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ అందరికి తలలో నాలుక చక్కగా ఉంటూ ఉన్నారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే కథాంశంలో మనం ఆ పరమాత్మ కరుణి చేత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందాక హలో నమస్కారం